కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి నేను నా రచనలు పుస్తకంలో పదవ ఛాప్టర్ మామయ్యతో మరపురాని సంఘటనలు ప్రతి వ్యక్తి జీవితంలోనూ ముఖ్యమైనవి మనపురానివి సంఘటనలు కొన్ని ఉంటూనే ఉంటాయి నా జీవితంలో అలాంటివి చాలా ఉన్నాయి అన్ని వ్రాస్తే ఓ గ్రంథం అవుతుంది కాబట్టి ఉదాహరణగా కొన్నే ఇక్కడ పేర్కొన్నాను నేను పుట్టింది పెరిగింది సాహిత్య కళా వాతావరణం ఇటు నా తల్లిదండ్రులు కీర్తిశేషులు వింజమూరి నరసింహారావుగారు వెంకటరత్నమ్మగారు వారికి సన్నిహితులైన కవులు పండితులు నటులు ఇటు మేనమామ కృష్ణశాస్త్రి ఆయనతో అల్లుకునిపోయిన నవకవులు కళాకారులు ఆ రెండు ప్రచండ శక్తుల ప్రభావం ఆ కళా సమన్వయం చిన్నతనంలోనే నన్ను తీర్చిదిద్ది నా మేనమామ కృష్ణశాస్త్రి ప్రభావము ముఖ్యంగా నాపై అధికంగా ప్రసరించిందని చెప్పక తప్పదు రూపంలో కూడా నాకు మావయ్య పోలికలున్నాయని చాలామంది అంటుంటారు ఒకప్పుడు మామయ్య తన సాహిత్య పర్యటనలో గంభీర ఉపన్యాసాలిస్తూ తన పాటలు తనే పద్యవల్లాగా రీసైట్ రీ చేసేవాడు కాని నాకు కాస్త జ్ఞానం వచ్చింది మొదలు అంటే నాకు దాదాపు ఎనిమిది తొమ్మిదేళ్ళున్నప్పుడే ఆ పాటల సంగీత వారసత్వం నాకు సంక్రమించింది ఆనాటి నుంచి మామయ్య గేయరచనలకు వాడితో పాటు ఇతర ప్రసిద్ధ నవకవుల గేయ రచనలకు సంగీత వరసలు పెట్టి సభలలో కచేరీల్లో పాడవలసిన ఆవశ్యకత పాడే అవకాశము నాకేర్పడ్డాయి నవకవుల గేయాలకు ముఖ్యంగా మామయ్య గేయాలకు శాస్త్రబద్ధమైన లైట్ క్లాసిక్ వరసలు పెట్టి నూతన విధానంలో సభల్లో పాడడమనేది ఆంధ్రాలో నాతోటే ప్రారంభమైంది అటు నవ్య సాహిత్య విప్లవంతో పాటు ఇటు నవ్య సంగీత విప్లవానికి నేను దారితీశాను ఆ నా సంగీతోద్యమానికి పునాది ఉత్సాహము ప్రోత్సాహము మామయ్య పాటలే ఆ పునాదిపైనే నా నవ్య గాన సౌధ నిర్మాణం సాగించాను ఇంకా మామయ్యతో మరపురాని సంఘటనలు కొని చెప్తాను నాకు ఏడిమిదేళ్లున్నప్పుడు అప్పటి పిఠాపురం యువరాజ వివాహం జరిగింది పీఠికాపురస్థాన కవుల్లో వాడు కనక మామయ్య పెళ్లి పాటలు మామయ్యని వ్రాయమన్నారు ఓ సంగీతం మేస్టార్కి వరసలు కట్టడానికి వచ్చారు ఆ పాటలు ఆయన పాడుతుంటే మామయ్య ఒళ్ళో కూర్చొని ఉన్న నేను విన్నాను నాకెందుకో ఆ వరసలు నచ్చలేదు ఇలా పాడితే బాగుండుంది అంటూ నాకే తెలియకుండా అయాచితంగా నాలో ఉప్పొంగిన వరుసలతో ఆ పాటలు నేను పాడి వినిపించాను ఆ ట్యూన్స్ విన్నవారందరూ ఆశ్చర్యపడుతూ ఎంతో మెచ్చుకున్నారు పిఠాపురం కోటలో జరిగిన యువరాజు కళ్యాణంలో మా పిఠాపురం మహారాణిగారు ఆ పాటలు నాచేతే పాడించి నాకు ఒక పెద్ద పళ్ళ్యంలో నూట బంగారు నూట పదహారు బంగారుపు పరకాళ పరికిణీ గుడ్డ రకరకాల స్వీట్సు పారితోషికం ఇచ్చారు అక్కడ నేను పాడిన పాటలు కొన్ని నిలిపిరా పల్లకి నిలిపిరా యువరాజ యువరాజ మౌళి వేదవతి వేదవతీ సతీమృదుల పూబంతులాడను నేడు మన యువరాజు వచ్చాడు సీతారాముల పెళ్ళి చెలులారా చెలులారా అది ఈయన మొదటి లలిత సంగీత కచేరి శుభంగా పెళ్లితో మొదలైంది మామయ్య పాటలతో ప్రారంభమైన ఆ సంఘటనని ఎలా మర్చిపోగలను ఆ రోజుల్లో సంఘసంస్కరణోద్యమాల్లో ముందంజ వేసిన బ్రహ్మ సమాజ కుటుంబాలు మావి తండ్రిగారు మేనమామ కూడా బ్రహ్మ సమాజ కులపతి అయిన బ్రహ్మర్షి వెంకటరత్నం నాయుడు గారి శిష్యులు వారి ద్వారా బ్రహ్మ సమాజోద్యమంలో ముఖ్యులలో వారైనారు కృష్ణశాస్త్రి భజన గీతాలు లేని బ్రహ్మోపాసన కాని ఉత్సవం కాని ఆంధ్రదేశంలో ఉండేది కాదు మీరా తులసీదాస్ త్యాగరాజు రవీంద్రులు భక్తి గీతల్లాగా కృష్ణశాస్త్రి గీతాలు భక్తిరసం ఉట్టిపడుతూ శ్రోతల్ని తన్మయుల్ని చేసేవి ఉదాహరణకు ఇదుగో బ్రహ్మనామతరణి అనే పాట నీ అడుగులేగాక అనే పాట ఎంతకాలము వేచియుండును అనే పాట నీ అడుగుదోయిలో అనేపాట నా మాటని నా నోట నీ మాట అనేపాట పడవ నడుపుము కర్ణధారి అనేపాట వినవో ప్రాణేశువ ప్రయోత్సవాహ ప్రయోత్సవాహ్వానము అనేపాట నాకేళనొక జోలే ఆనందసాగరుడు కనికర మున్సరా బ్రహ్మకృపాహి కేవలమని ఈ మహత్తర గీతాలన్నింటినీ కూడా నా చిన్ననాటి నుంచి గానబద్ధం చేసి ఆంధ్రదేశమంతటా బ్రహ్మోత్సవాలలో పాడే అదృష్టం పొందాను బుద్ధిజంని వ్యాప్తం చేసిన సంఘమిత్రలాగా నేను బ్రహ్మ సమాజాన్ని పాటలతో వ్యాప్తం చేయాలనేవారు తాతగారు వెంకటరత్నం గారు అవన్నీ నాకు మరపురాని సంఘటనలే బ్రహ్మ సమాజ లాగే సాహిత్య సభలకు కూడా మామయ్యతో పాటు నేను తప్పనిసరిగా వెళ్లేదాన్ని మామయ్య ఉపన్యాసము నా లలిత సంగీతమూ లేని సాహిత్య సభలు ఉండేవి కావు మద్రాసు మొదలు బరంపురం వరకు ఆ సభలకు మామయ్యతో కలిసి నన్ను పిలిచేవారు మామయ్య తనపాటలకే కాక ప్రసిద్ధ నవ్యకవుల గేయాలెన్నింటికో నాచేత ట్యూన్స్ పెట్టించి ఆ సభల్లో పాడించేవాడు ఉదాహరణకి గురజాడవారి పుత్తడిబొమ్మ పూర్ణమ్మ రాయప్రోలువారి స్త్రీలు పొంగిన జీవగడ్డ అబ్బూరివారి పూజాశిరీషము లేరుకొంటివి బసవరాజుగారి ఆమావిపైనుండి లేపనైనా లేపలేదే వేదులవారి చీకట్ల పాలేన ఈ బ్రతికింక అడివి బాపిరాజుగారి ఉప్పొంగిపోయింది గోదావరి నువ్వూ నేను కలిసి శ్రీశ్రీగారి మహాప్రస్థానం ఇంకా మ్యాన్స్క్రిప్ట్ గానే ఉన్నప్పుడు ట్యూన్ చేసిన మరో ప్రపంచం వింజమురి శివరామారావు రావమ్మ కవిత ఇతరుల తెరలొత్తిగిల్ల తెలుగు తల్లి సంపతి రాఘవాచారి గారి సంధ్య కవళం తల్లి భమిటిపాటి సో రామసోమయాజులు గారి సంధ్య చీకట్లలో పేర్లు జ్ఞాపకం రావడం లేదుగాని విశ్వనాథ మల్లవరపు కవికొండల నాయని కొణకల్ల వెంకటరత్నం మొదలైన వారి పాటలు ఎన్నో పాడాను ముఖ్యంగా బంధర్లో జరిగిన సాహిత్య సవల వైభవం మనపురానిది ముట్నూరి కృష్ణారావు గారు కాటూరి పింగళివారు విశ్వనాథ సత్యనారాయణ అడవి బాపిరాజు గారు పట్టాభి సీతారామయ్య గారు వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు మల్లవరపు విశ్వేశ్వరరావు గారు వంటి పెద్దల సమక్షంలో మావయ్య తన ఉపన్యాసం అయ్యాక నా చేత పాడించిన ఆ కచేరీ చిరస్మరణీయం నేను కచేరీ ఆరంభించే ముందు నా ఆటోగ్రాఫ్ బుక్కు బాపి మావయ్య గారికిచ్చి ఆయన వ్రాయడమే కాకుండా ఇతరుల కవుల చేత కూడా వ్రాయించమని కోరాను నా కచేరీ ముగిశాక నా ఆటోగ్రాఫ్ పుస్తకం తెరిస్తే మావయ్య ప్రతీ పాటకి ఒక బొమ్మ వేసి బుక్ నింపారు బాపిరాజు మావయ్య ఇది ఒక మరపురాని గొప్ప సంఘటన మామయ్య ఎక్కడుంటే అక్కడే సరస్వతి వెలిసేది కాకినాడ కాలేజీలో మామయ్య పనిచేసే రోజులు విద్యార్థుల్లో కొత్త చైతన్యం కలిగించాయి సాహిత్యానికి అన్ని కళలకు సమాన ప్రాముఖ్యం ఇస్తూ మావయ్య ఏటేట ఆంధ్రోత్సవాలు దేశంలో ఉన్న వివిధ రంగాల ఆంధ్ర ప్రముఖులు ఆ ఉత్సవాల్లో పాల్గొనేవారు ఆ సభల్లో తన పాటలే కాక రాయప్రోలు విశ్వనాథ బాపిరాజు వేదుల అబ్బూరి శ్రీశ్రీ మొదలైన వారి లిరిక్స్ నా చేత ట్యూన్ పెట్టించి పాడించేవాడు గురజాడు వారి పుత్తిడి బొమ్మ పూర్ణమ్మ నాలుగు నలభై వర్సెస్ అని జ్ఞాపకం నేను చేసిన ట్యూన్లో పాడితే డాక్టర్ రాధాకృష్ణ గారు సిఆర్ గారు ముగ్ధులై అంత పెద్ద పాటని వన్స్ మోర్ అని మళ్ళీ పాడించారు ఆ సభలోనే మామయ్య వ్రాసిన ప్రసిద్ధ జాతీయ గీతం జయ జయ ప్రియభారత జనయిత్రి అనే పాటని నేను వరుసపెట్టి పాడాను ఆ పాట మా కాలేజీ ప్రార్థనా గీతం అవడమే కాక ఆ పాటకు వచ్చిన పాపులారిటీ మామయ్య సాహిత్యానికి నా కూడా అంతా ఇంతా కాదు ఆనాటికీ ఈనాటికీ అన్ని చోట్ల సినిమాల్లో కూడా ఆ పాటను నా ట్యూన్తోనే పాడుకుంటున్నారు ఆ పాటను హిజ్ మాస్టర్స్ వాయిస్ కంపెనీ వారి గ్రామ్ఫోన్ రికార్డులో పాడాను పంతొమ్మిది మావి ఆర్టిస్టు కుటుంబాలైన రాజకీయాలతో మాకు సంబంధం తప్పలేదు మామయ్యకి గాంధీజీ ఆదర్శ ప్రవక్త దేశం ప్రాణం ఆ జాతియ భావం వల్ల పొలిటీషియన్ కాకపోయినా ప్రజలను ఉర్రు తొలగించి జాతీయ గీతాలు ఎన్నో వ్రాశాడు ఆ రోజుల్లోనే నేను హై స్టూడెంట్గా ఉన్నప్పుడు కాకినాడ టౌన్ హాల్ ఆవరణలో కాంగ్రెస్ వారి పొలిటికల్ కాన్ఫరెన్స్ పెద్ద ఎత్తున చేశారు దాని పతాకావిష్కరణకు మావయ్య వ్రాసిన పాట ముడివేయవేమీ నీ ఎడద జెండా కొసలా నేను ట్యూన్ చేసి పాడాను అలాగే పంతొమ్మిది ఏలూరులో పొలిటీ కాన్ఫరెన్స్ జరిగింది సుభాష్ చంద్రబోస్ ప్రిసైడ్ చేశారు దానిలో మావయ్య ప్రత్యేకంగా వ్రాసిన ఆకాశము నొచ్చ పొడుచు అరుణ అరుణారుణతార అనే పాటకు స్పెషల్ ట్యూన్ పెట్టి పాడాను ఆ పాటలు విన్న ప్రజల ఆవేశము ఈనాటికి నాకు మరుపురానిది అప్పుడు ఒక వింత సంఘటన జరిగింది అదీ మర్చిపోలేను నా పాట పాడడం అయ్యాక సుభాష్ చంద్రబోసు గారిని ఆటోగ్రాఫ్ కోరాను ఆయన గివ్ మీ మెంబర్షిప్ ఫర్ ఫర్వర్డ్ బ్లాక్ మూమెంట్ దెన్ ఐ విల్ సైన్ అన్నాడు ఐ సా ఐ సాంగ్ య స్పెషల్ సాంగ్ ఫర్ యూ అన్నాను నవ్వుతూ ఆటోగ్రాఫ్ బుక్లో వ్రాసారు ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో వ్రాసింది ఇంకా నా దగ్గరుంది